మేలుక సుషుప్తి లోపల ఏ లీలం తన కూతాను ఏ తెంచునో గుర్తలీల బయలు లోపల వాలాయం తన కూతానే వచ్చునోయన్నా వచ్చి తెచ్చి చచ్చు నో ఎన్నా ఈ లోపలనే బట్ట బయలున్న తిరిగితే ఏ లోకమున నిల్వజాల కుంటే వచునో ఎన్నా వచ్చి తెచ్చి సచునోయన్నా మేలుక సుషుద్ధి లోపల ఏ లీలం తన కూతాను ఏ తెంచునో వాలాయం తనకూతానే కూతానే వచ్చునోయన్నా వచ్చి హెచ్చి చచ్చునోయన్నా ఈ లోపలనే బట్ట బయలున్నా తిరిగితే ఏ లోకమున నిల్వ జాలలు ఎరుగకుంటే వచ్చునోయన్నా వచ్చి హెచ్చి చచ్చు నో ఎన్నా